నైన్ లిసన్ ఓన్లీ స్టార్ట్ ఇది ఒక కిటికీ అవి రెండు కిటికీలు ఇవి మొత్తం మూడు కిటికీలు ఇది ఒక బల్ల అది ఒక బల్ల మొత్తం ఎన్ని బల్లలు మొత్తం రెండు బల్లాలు ఇవి రెండు గోడలు అవి రెండు గోడలు మొత్తం ఎన్ని గోడలు నాలుగు గోడలు అవి ఎన్ని కుర్చీలు అవి మూడు కుర్చీలు ఇవి ఎన్ని కుర్చీలు ఇవి రెండు కుర్చీలు మొత్తం ఎన్ని కుర్చీలు మొత్తం ఐదు కుర్చీలు ఇది ఒక కిటికీ ఇది ఒక కిటికీ అవి రెండు కిటికీలు అవి రెండు కిటికీలు ఇవి మొత్తం ఇవి మొత్తం ఇది ఒక బల్ల అది ఒక బల్ల అది ఒక బల్ల మొత్తం ఎన్ని బల్లలు మొత్తం ఎన్ని బల్లలు మొత్తం రెండు బలలు మొత్తం రెండు బలాలు ఇవి రెండు గోడలు ఇవి రెండు గోడలు అవి రెండు గోడలు అవి రెండు గోడలు మొత్తం ఎన్ని గోడలు మొత్తం ఎన్ని గోడలు నాలుగు గోడలు నాలుగు గోడలు అవి ఎన్ని కుర్చీలు అవి ఎన్ని కుర్చీలు అవి మూడు కుర్చీలు అవి మూడు కుర్చీలు ఇవి ఎన్ని కుర్చీలు ఇవి ఎన్ని కుర్చీలు ఇవి రెండు కుర్చీలు ఇవి రెండు కుర్చీలు మొత్తం ఎన్ని కుర్చీలు మొత్తం ఎన్ని కుర్చీలు మొత్తం ఐదు కుర్చీలు డ్రిల్స్ బిల్డ్అప్ డ్రిల్ స్టార్ట్ కుర్చి కు ఒక కుర్చీ ఒక కుర్చీ ఇది ఒక కుర్చి బ రెండు రెండు బల్లలు రెండు బల్లలు బల్లలు మొత్తం రెండు బల్లలు ఇవి ఇవి మొత్తం రెండు బల్లలు ఇవి మొత్తం రెండు బల్లలు తలుపులు తలుపులు ఎన్ని ఎన్ని తలుపులు ఎన్ని తలుపులు మొత్తం ఎన్ని తలుపులు మొత్తం ఎన్ని తలుపులు అవి అవి మొత్తం ఎన్ని తలుపులు अभी मैं तुल एक्सपैंड दूसिंग द क्यूवर्ड इन अप्रोप्रिय प्लेस फॉलो दोडल स्टार्ट गोड़ी ఇవి రెండు గోడలు అవి కుక్కలు నాలుగు అవి నాలుగు కుక్కలు ఇవి తలుపులు రెండు ఇవి రెండు తలుపులు ఇది పుస్తకం ఒక ఇది ఒక పుస్తకం ఇవి కిటికీలు ఎన్ని ఇవి ఎన్ని కిటికీలు రెస్పాన్స్ డ్రిల్ ఇవి ఎన్ని కుర్చీలు మూడు ఇవి మూడు కుర్చీలు అవి ఎన్ని తలుపులు రెండు అవి రెండు తలుపులు ఇవి ఎన్ని గోడలు నాలుగు ఇవి నాలుగు గోడలు ఇవి ఎన్ని కుక్కలు ఐదు ఇవి ఐదు కుక్కలు ఇవి ఎన్ని బల్లలు ఇది ఒక బల్ల అవి ఎన్ని కుర్చీలు అది ఒక కుర్చీ ఇవి ఎన్ని తలుపులు అది ఒక తలుపు అవి ఎన్ని గోడలు అది ఒక గోడ సబ్స్టిట్యూషన్ డ్రిల్ అది ఒక గోడ మూడు అవి మూడు గోడలు రెండు అవి రెండు గోడలు అవి నాలుగు గోడలు ఐదు అవి ఐదు గోడలు అవి నాలుగు కుర్చీలు బల్ల అవి నాలుగు బల్లలు తలుపు అవి నాలుగు తలుపులు కిటికీ అవి నాలుగు కిటికీలు కుక్క అవి నాలుగు కుక్కలు ట్రాన్స్ఫర్మేషన్ డ్రిల్ ఇది కుర్చీ ఇవి కుర్చీలు అది తలుపు అవి తలుపులు ఇది కిటికీ ఇవి కిటికీలు అది కుక్క అవి కుక్కలు అది ఒక తలుపు అవి ఎన్ని తలుపులు ఇవి నాలుగు కుర్చీలు ఇవి ఎన్ని కుర్చీలు అవి మూడు కుక్కలు అవి ఎన్ని కుక్కలు అవి రెండు గోడలు అవి ఎన్ని గోడలు